చూడండి ఆయన శరీరాధారన్న దినములలో తండ్రికి ఎట్లా ఆయన విధేత చూపించిండు ఆయన అంతగా తగ్గించుకొని మన ప్రభు ఆయన చిత్తానికి సంపూర్ణంగా విధేత చూపించిండు మన ప్రభు కాబట్టి ఆయన ఆ తోటలో ఉన్నప్పుడు అంతగా ప్రార్థన చేసినప్పుడు ఈ లోకం ఒకసారి ఆయన మీద పాపం అమౌంతంగా పడబోతుంది కాబట్టి ఆయన అంతగా భయంకరంగా శ్రమ ఆయన అనుభవించిండు కన్నీలతోని వేదంతో ప్రార్థించిండు అయన కుమారుడయ్యుండి ఆయన అన్న కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన విధేత నేర్చుకున్నాడు కాబట్టి ప్రతి దశలో మనం శ్రమలుగుండా పోతేనే మనకు విధేయత నేర్చుకోగలం కాబట్టి చూడండి ప్రతి శ్రమ మనకు విధేయత నేర్పిస్తూ ఉంటుంది చూడండి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై చూడండి ఆయన ఆ శ్రమంలో సంపూర్ణ సిద్ధి అంటే సంపూర్ణగా పొందినవాడై పొందినవాడై మేల్క యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి కాబట్టి మెలుకు సెదుకు క్రమంలో ఆయన పిలవబడినవాడు ఆయనే మెలుగుసెదక్ మన ప్రవ్యం మెలుకు కదా కాబట్టి మెలుక సెదుకు ఆయన ఎందుకు పిలవబడాలా అంటే ఆ విధానం మనకు నేర్పిస్తున్నాడు మనం కూడా ఆ క్రమంలో ఉన్నవాళ్ళం ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఏ రీతిగా త్యాగం చేసి మనుషులందరికీ పాప విముక్తి కాబట్టి మన జీవితం కూడా ఆయన చేసిన మరణాన్ని మనుషులకు జ్ఞాపకం చేస్తూ ఆయన మరణ భూస్థాపన పునరుదాల్లో అనేకులు పాల్గొందాలా ఆయనను చూ ఆయన సెలువైపు చూపించినప్పుడే అనేకులు రక్ష మార్లకు అనే సత్యని దేవుడు అలాంటి యాచకత్వాన్ని ఆ పనిచేసే యాజకత్వాన్ని ప్రభు మనకిచ్చింది ఆయన పొంది ఆ యాచకత్వాన్ని తిరిగి మనకిచ్చింది మన ప్రభు ఈ లోక్ కయపై దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు ఆయన ఆయన నుంచి పొందుకున్నాడు కాబట్టి అది మన ప్రభు ఆయన మరణ భూస్తాపం ధర మనకు దేవుడు అది అనుగ్రించిడు ఆ యాచకత్వంలో మనం ఉన్నవాళ్ళం ఆ క్రమంలో మనం ఉన్నవాళ్ళం మనం మెలిపిస్తే ఒక రమ్మలు ఉన్న వాళ్ళం చూడండి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు అయ్యను చూడండి ఆయన విధేయులైనంటంటే ఎవరైతే ఆయనకి విధేత చూపిస్తారో వాళ్ళందరికీ రక్షణకు నిత్య రక్షణకు కారకుడు కాబట్టి చూడండి మన ప్రభు ఆయన సేవా జీవితంలో మన ప్రభు ఏ రీతిగా అనేకులకు రక్షణ కలిగించిండో మన ఆత్మీయ జీవితం కూడా అట్లనే ఉండాలా మనం ఆ రీతిగా సాక్రిఫైస్ చేసుకోవాలి మన జీవితాలని చూడండి అందుకే ూకాసు వార్తలో మనం చూస్తాం కదా లూకాసు వార్త ఇరవై రెండు అధ్య నలభై తండ్రి ఈ గిన్నె నా నుండి ఆ నుండి తొలగించటకు నీ చిత్తమైతే తొలగించము ఆయనను నా చి నా ఇష్ట కాదు నీ చిత్తమే చిత్తను గాక అని ప్రార్థించండి అలా చూడండి అంత శ్రమ పొందిన గాని మన ప్రభు ఆ శ్రమలో కూడా ఆయన విధేత చూపిస్తున్నాడు తండ్రి చిత్తానికి విధేత చూపిస్తున్నాడు కాబట్టి ఆత్మీయ జీతంలో ఎందుకు అంతగా శ్రమ ఆయన పొందాలా చూడండి నా శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు అన్నదులు ఉన్నారు కానీ ఆయన ఎంతగా చెప్పి మీరు మెలుకు ప్రార్థించండి అని ఆయన చెప్పిండు చెప్పినా కానీ ఆయన గడియ కూడా వాళ్ళు మెలుకుగా ఉండలేకపోయినారు ఒక గడియ కూడా మెలుకుగా వాళ్ళ కనులకు భారంగా ఉంది చూడండి శ్రమ అంత శ్రమ ఆయన అయితే ఆయన వాళ్ళకి హెల్ప్ ఆయనకు అవసరం కాదు కదా అంటే ఆయన ఎందుకు ఆ రీతికి చెప్తున్నంటే ఆయన మళ్ళా దూరం పోయి మూడు సార్లు అదే రీతిగా చేసినప్పుడు ఆ రీతిగానే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు చూడండి అంత వేదంలో కూడా చూడండి ఆయన మటుకు భయపడలేదు చూడండి అంత భయంకరమైన ఆ యొక్క శ్రమ ఆయన పొంది అంతగా వేదంతో కన్నీలతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అంగీకరించారు అంటే ఆయన తండ్రి కూడా ఇంకా తండ్రి కూడా ఇచ్చి పెడతాడు ఆయన కొంచెంసేపటికి ఎందుకంటే ఆయన పాపాన్ని భరించే దేవుడు కాదు కదా కాబట్టి ఆయన అంత శ్రమ ఆయన పొందినప్పుడు ఆ శ్రమ వచ్చినా కానీ ఆయన ఏదైతే చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అంత భయంకరంగా స్ట్రగులింగ్ అవుతూ ఉన్నాడు అక్కడ అంటే ఆయనకు ఒక బలం టైంలో అప్పుడు తర్వాత పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయనను బలపరచడం అని చూస్తూ కాబట్టి ప్రతి క్షణంలో ఆయన బలపరుస్తూ ఉంటాడు మనల్ని కాబట్టి ఆయన ఆ టైంలో ఒక మానవులాగా ఆయన ఆయన కుమారుడై ఉండి దేవుడై ఉండి కూడా అంతగా తండ్రి చిత్తానికి అంతగా విధేత చూపించి ఆయన కుమారులాగా అంతగా ప్రార్థించినాడు తర్వాత నీ చిత్తమే చినుగా కన్నాడు కాబట్టి మన ఆత్మీయ జీతం కూడా ప్రతి దశలో కూడా మనం ఆ పాత్రలో మన ప్రభు తాగిండు ఆ గిన్నెలను తాగిండు కాబట్టే ఈ రోజు మనకు రక్షణ వచ్చింది ఆయన దేవుని యొక్క ఆయన తాగిండు ఎందుకంటే లోకం పాపం ఒక్కసారి ఆయన మీద అమాంతంగా పడిపోయినప్పుడు ఆ ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అంత భయంకరంగా ఆయన ఆ శ్రమ అని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలా మనం దీని నుంచి చూడండి మనం ఏం నేర్చుకోవాలా దీని నుంచి అన్నప్పుడు మనవి మనం ఏ రీతిగా ఈ వాక్యం మనకి మనకి అర్థం చేసుకోగలం చెప్పండి మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం చూడండి ఆయన ఈ అనుభవం ఆ ముళ్ళకీరయటము ఆ యొక్క భయంకరమైన శిక్ష ఆ బాధలన్నిట్లో అతి భయంకరమైన ముళ్ళకీరటం మేకులు అంత అది తలుసుకొని అని ఎంతగా వేదంతో ఉన్నాడు అయినా సరే అది ఖచ్చితంగా అది జ అది జరగాల్సిందే చూడండి దాన్ని తెలుసుకోవాలని అనుభవించాల్సిందే ఖచ్చితంగా కాబట్టి అంత ఆ భయంకరమైన శ్రమ ఆయన ఎవరి కోసం పొందిండు చూడండి ఎందుకు ఆయన మూలుగుతో అంత భయంకరమైన బాధతో వేదంతో తల్లడిల్లే హృదయంతో ఎందుకు అని ప్రశ్న మనకు అర్థమవుతుంది కదా మన ఎందుకు అట్లని కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే చూడం ఆ బాధలన్నిటికీ పాత్రలు మనమే కదా అయన అంతగా శ్రమ పొందటానికి పాత్రలు ఎవరు మనమే కదా మన పాపంలో కొరకే కదా ఆయన అంతగా శ్రమ పొందిండు అంతగా వేదన పొందిండు కాబట్టి మనం ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలా మనం చూడండి అంత భయంకరంగా ఆయన ఆ శ్రమను అనుభవించింది కదా చూడండి మనో దిక్కు మనో దుఃఖంతో మనోవేదంతో అది ఆ శ్రమ ఆయన అనుభవించిండు చూడండి ఎందుకు అంతగా ఇచ్చింది ఆయన మనం చూస్తే తండ్రి దేవుడు ఆయన దేవుడు ఆయన సంకల్పాన్ని అంగీకరించాడు అంటే తండి సంకల్పాన్ని ఆయన కుమారుడు అంగీకరించండు తండ్రి సంకల్పం ఏంది ఆయన మరణించాలా ఆయన తిరిగి మూడుదేం లేవాలా ఆయన మరణిస్తేనే పరిశుదిన రక్తం మనుషులకు పాపం విముక్తి కాబట్టి అందుకే ఆయన మరణించాలంటే ఆయన సంకల్పం నెరవేరాల్సిందే దేవుని సంకల్పము నెరవేరాలా ఖచ్చితంగా నెరవేరాల్సిందే కాబట్టి దాన్ని నువ్వు కాదంటానికి వీల్లేదు చూడండి అయితే ఆయన సంకల్ప నెర ఆయన మనుషులంతా మనమంతా నేర్చుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే ఏసు ప్రభు ఇక్కడ చెప్తుండూ దేవుని మార్గమే సంకల్పం దేవుని మార్గము ఆయన సంకల్పమే అతి శ్రేష్టమైంది కాబట్టి అతి శ్రేష్టమైన సంకల్పం ఏంటంటే మనుషులందరికీ ఆయన మరణం ద్వారా పాప విముక్తి కాబట్టి చూడండి ఆ రీతిగా ఆ శ్రమను అనుభవించి ఆ పాత్రలను తాగితేనే మనుషులందరికీ పాపం విముక్తి ప్రభు మనకి ఇస్తాడు అది ఆయన సంకల్పం అతి శ్రేష్టమైంది కూడా అది కాబట్టి దాన్ని దాన్ని అంగీకరించడం వల్ల చూడండి కొద్ది కాలం బాధ నష్టము మనకు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ఎక్కువ విధేయతతో ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వాళ్ళు ఎక్కువగా ధన్యత పొందుతురంట కాబట్టి ఇప్పుడు మన ఏం అర్థం చేసుకుంటాం మన ప్రభువు తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిండో మనం కూడా ఆయన చిత్తాన్ని ఆ రీతిగా నెరవేర్చాలా మనం నెరవేర్చాలంటే మనం సెలువు సెలువు మరణం పొందాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆయన మరణం పొందిండు తిరిగి లేచిండు పాపక్షమా ఇచ్చిండు ఏస్తు అనే నామం మనకి ఆ నామములోనే రక్షణ అనేది ఆయన చేసి మనకి ఆ ఒక పనిని ఆయన ముగించి అది మన చేతులు పెట్టిండు ఇప్పుడు ఆయన కుమారులాగా మనము ఆయన సంకల్పాన్ని నెరవేర్చాల ఆయన బిడల్ని ద్వారా అనేకుల్ని ఆయన చెంతకు నడిపించాలా ఆయన సెలవు మరణంలో అనేకులు పాలు ఆయన రక్షణ ప్రణాళికల్లో అనేకులు నెరవేర్చేలాగా మనము అనేకులు నడిపించాల చూడండి శిష్యులు నిద్రముక్తులుగా ఉన్నాడు అంత భయంకరమైన శిష్యులు ఉన్నారు కానీ అంత భయంకరమైన పరీక్ష ఆయన ఎదుర్కోవటం అంత భయంకరమైన పరీక్ష ఆయన ఎదుర్కొన్నాడు కదా కాబట్టి ఆ టైంలో ఆయన ఏం చూపించిండు చూడండి విధేయత చూపించిండు ఒకప్పుడు దేవుని పట్ల ఉన్న అవిధేయులుగా ఉండి క్రమంగా విధేయత నేర్చుకున్న వాడు కాదైనా ప్రతి ఆయన విధేయత చూపిస్తున్నవాడు తండ్రి చిత్తానికి చూడండి మనసే మనం కూడా ఒక దశలో విధేత చూపిస్తాం ఒక దశలో అవిధేత చూపిస్తాం కానీ ఎప్పుడు కూడా ఆయన అవిధేత చూపించలే చూడండి ఆయన పాపం లేని వాడిగా పరిశుద్ధంగా జీవించింది మన ప్రభు చూడండి మనిషి విధేత చూపే ఎంత త్యాగం ఉంది చూడండి అసలు విధేయత అంటే ఏంటి ఈ భూమి మీద మనిషిగా విధేత చూపడంలో ఎంత త్యాగం ఉంది చూడండి విధేత చూపించడం అంటే ఎంతది ఏందో తెలుసా విషమ పరీక్షలు భయంకరమైన నీకు పరీక్షలు వస్తూ ఉంటే భయంకరమైన శ్రమ వస్తుంటుంది ఆ బాధలన్నీ ఇమిడి ఉంటాయో ఆ అనుభవపూర్వకంగా నేర్చుకోండి ఆయన ఆయన అవన్నీ నేర్చుకోండి మన ప్రభు వాటన్నిటిని భరించి ఆయన సిల్వలో వాటన్నిటిని భరించినాడు అదే విధేయత చూపించడం అంటే విధేత చూపించడం అంటే తగ్గించుకుండడం కాదు నీకు ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ఆ యొక్క విధానంలో వాటన్నిటిని ఉన్నా కానీ నువ్వేం చేయాలా వాటి అన్నిటిని నువ్వు అనుభవించాలా వాటిని నేర్చుకోవాలి మన ప్రభు నుంచి చూడండి చూడండి తన ఎదుట ఉన్నప్పుడు విధేయత అనేది తేలిక విషయం కాదు ఈ అనుభవాన్ని బట్టి నేర్చుకోండి అంత ఈజీగా కాదు విధేయత అంటే చూడండి అంత భయంకరమైన శ్రమల నుంచి మన ప్రభు ఆ యొక్క ఆయన పొందినట్టు మనం చూస్తూ ఉంటాం చూడండి ఎందుకు ఆయన ఆ రీతిగా చేసిందంటే మనుషులు పాపానికి అనేకులకి రక్షణ మార్గం కల్పించాలా అనేకుల్ని రక్షణ మార్గం కల్పించాలా ఎందుకంటే ఆయన ధరని రక్షణ ఆ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మనం ఉండాలంటే మనం కూడా అలాంటి కాబట్టి ద్వితీయోపదేశ కారణంలో మనం చూసినప్పుడు చూడండి ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన మూడో దిన్మ తిరిగి లేచి అవరుణమయ్యి ఎన్నో విషయాలు మనకు ఆజ్ఞాపించండి ఎన్నో విదానాలు మనకు చూపించిండు ఆయన పరిశుధాత్మ అభిషేకాలు మాకు అనుగ్రహించండి కృపవరాలు మనకు అన్ని సమస్తం మనకు అనుగ్రహించి వెళ్ళిపోయింది ఆయన కాబట్టి ఇప్పుడు ఆత్మరూపకంగా మన హృదయంలో ఉండి మనతో పాటు ఉండి మనకు సహకారి అయ్యి ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి మనం కూడా తండ్రి చిత్తానికి మనం అట్లా విధేత ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు మటుకు ఆయనకు విధేత చూపించాలా విషమ పరీక్షలు ఎంత భయంకర శ్రమ వచ్చినా సరే ఆ శ్రమ వచ్చినా కానీ మన ప్రభు ఆయన తండ్రి తండ్రికి విధేత చూపించండు నీ చిత్తమైతే తొలగించుమనడు అంటే అది భరించలేని పరిస్థితి అయినా కానీ నా చిత్తం కాదు ప్రవ్వ నీ చిత్తమే చిద్ధించినగా కనడు అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకుంటామంటే అంత శ్రమ ఆయన ఆయన భరించలేకపోతున్నాడు అయినా సరే నువ్వు భరించాల్సిందే కాబట్టి ఆ శ్రమ అనేది ఒక దశలో మనం శ్రమ పొందినప్పుడు ఇది నా వల్ల కాదు అని కానీ అక్కడ ఆయన అయినా కానీ ప్రవ్వ నీ చిత్తమే చిద్ధించినగా కనడు కాబట్టి మన సేవా జీవితంలో కూడా మనం అట్లనే అదే అదే మన ప్రభు నుంచి మనం నేర్చుకోవాలా చూడండి ద్వితీయోపదేశ కాను మనం చూస్తాం మూడవ తనలో యహోశివకు ఆగ్నే ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచము అతడు ఈ జనులను వెంట నది దాటి చూడబోవు దేశంలో వారిని స్వాధీన చేయను కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు కానాన దేవుడు నడిపిస్తాడు యహోశివని దేవుడు లేపండు మోస తర్వాత కాబట్టి ఆయన వాళ్ళని వెంట పెట్టుకొని నది దాటి అవతలకు పోవాలా ఒక ఉపద్రవం వాళ్ళు దాటిపోవాలా కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు అక్కడ ఎందుకంటే ఆ పాలుతీను ప్రాదించి దేశానికి దేవుడు నడిపించాలా అది వాగ్దానం ఆత్మీయ దశలో అర్థం చేసుకుంటే పరలోక రాజ్యానికి నడిపించాలంటే నువ్వు ఆ రీతిగా నువ్వు నిలబడాలా నువ్వు ధైర్యపరచ నువ్వు ఆయన కొరకు నిలబడాలా నీ దేవుని ప్రజల్ని దేవుని బిడల్ని అనేకులు దేవుని ఇచ్చిండు ఆ యొక్క విధానము కాబట్టి నువ్వు వెంట వాళ్ళని వాళ్ళు తీసుకొని చూడండి కాబట్టి హెబిల్ రేషన్ పత్రికలో ఎందుకు ఆ రీతిగా ప్రతి ప్రవక్తల కాలంలో కానీ అందరూ ఆ రీతిగా సేవ చేసింది కదా కాబట్టి ఎందుకు చేశారంటే వీరందరూ రక్షణలను శ్వాస్థమును పొందబో వారికి చూడండి వీరంతా ఎవరంట మనమంతా ఎవరంట రక్షణను శ్వాస్థమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా హెబుల్ మనం చూస్తాం ఈ వాక్యం వీరంతా ఎవరంట శ్వాసమును పొందవు రక్షణను శ్వాసమును పొందబో వారికి రక్షణ లేని వారికి శ్వాసం లేని వారికి పరిచారం చేతకై పంపబడిన సేవకులైన ఆత్మల కార మనమంతా ఆత్మస్వరూపులం మనమంతా ఆయన సేవకులు ఆయన పరిచారకులు మనమంతా కాబట్టి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలా ఆయన ఆ పాత్రలను తాగి శ్రమ అనిపించి వాటి అన్నిటి వెలువల్పించిండు కాబట్టి అలాంటి శ్రమం మనం అనుభవించగలమా మనుషులు రక్షణలోకి రావాలంటే మనుషుల్ని దేవుని చెందు నడిపించాలంటే నీకు ఎన్నో సమస్యలు నేను ఎన్నికో శ్రమలు వస్తూ ఉంటాయి నీకు నీకు సేవకు ఆటంకం వహిస్తుంటే నువ్వు పోయిన మార్గంలో ఎక్కడైనా సరే నీకు ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని నువ్వు ఛేదించుకొని ఛేదీసుకొని ఆయన సంకల్పానికి నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు విధ నువ్వు చూపించగలవా మనం చూపించగలమా చూడండి ఎందుకంటే అలాంటి విధ చూపిస్తే అలాంటి చూపించే వాళ్ళే ఆయన సేవకులైన ఆత్మలు కాబట్టి వాళ్ళంతా పరిచారం చేసినారు ఆ పోస్తులంతా పరిచారం చేసిందా లేదా ఆ పరిచర్ చేసిండ్రు వాళ్ళ కాలానికి వాళ్ళ వాళ్ళ జనరేషన్కి అది ముగించేసిండ్రు కానీ ఇప్పుడు మన కాలంలో మనం కూడా అలాంటి పరిచర్య మనం చేయాలా కాబట్టి మనం అనేకులు రక్షణలోకి రావాలని మనం పరిచయం చేయాలా అలాంటి ఆత్మలుగా మనం మారాలా చూడండి కాబట్టి ఈ ప్రయాసంలో మనం పోతున్నప్పుడు సైతానుడు మనల్ని ఎంతగానో వేధిస్తూ ఉంటాడు ఎంతగానో శోధిస్తూ ఉంటాడు వాడి జల్లెడు పడుతున్న దేవుని బిడల్ని నలగొడుతున్న వాడు దుష్టుడు దేవుని బిడల్ని అంత భయంకరంగా నలగొడుతున్నాడు వాడు చూడండి అంత భయంకరంగా వాడు నలగొడుతున్నాడు కాబట్టి ఏసు ప్రభు అక్కడ చూస్తాడు సైతాను సీమోను పేతుని కోరుకుంది వాడు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును మిమ్మును అన్నాడు కదా సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించటకు మిమ్మును కోరుకునేను కానీ చూడండి సైతానుడు ఎంత భయంకరంగా పనిచేస్తాడు లోకంలో ఎందుకంటే వాడు పనిచేస్తే ఆల్రెడీ పనిచేస్తున్నాడు వాడు పని వాడు చేసుకుంటూ కాబట్టి మనకు కూడా దేవుడు ఒక పని ఇచ్చిండు వాడికి సమయం చాలా తక్కువ ఉందని చెప్పి బహు క్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చినని మనం చూస్తాం వాడు అక్కడి నుంచి పడవబడ్డాడు వాడు ఎంత విజృంభించి వాడు పనిచేస్తున్నాడు వాడు కాబట్టి వాడికంటే వాడు కీర్తులు తెలుసుకున్న మనం కూడా వాడికంటే ఎక్కువగా వాడి వాడి భార్యని అనేకుల్ని రక్షణలోకి నడిపించాలా అలాంటి పరిచర్య మనం చేయాలంటే మనం ఎంతగా విధేత ప్రభుకు చూపించగలుగుతున్నాం ఆయన నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం మన ప్రభు నుంచి ఆయన పరిచర్యలు ఆయన సేవా జీతంలో మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం కాబట్టి మనం కూడా అలాంటి పరిచర్య మనం చేయాలా అనే విషయం మన ప్రభు మనతో మాట్లాడతాడు సీమోను సీమోను ఇదిగో సాతాన మిమ్మల్ని పట్టి గోధుముల వల్ల జల్లించటకు మిమ్మల్ని గాని నీ నమ్మక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకుంటేని చూడండి అయినా సైతానుడు సీమోను కోరుకున్నాడు పేతును కోరుకున్న వాడు ఎందుకంటే పేతుర్ను పడగొట్టాలా ఎందుకంటే పేతుర్తో దేవుడు చెప్పిండు నా సంఘ నా బండ మీద నువ్వు సంఘానికి అడతవాడిని కాబట్టి అది అది అది ఆపివేయాలని చెప్పి సైతాను ఏం చేసింది పేతుని చంపాలని చేసిండు వాడి జల్లెడబడుతున్న వాడిని భయంకరంగా చేసిండు అయినా సరే నమ్మిక తప్పికనట్టు నీ కొరకు ప్రార్థించిన చూడండి మన ప్రభువు ఆయన శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఆయన ఎంతగా ప్రార్థించేవాడు శిష్యులు ఆయన ఆయన దేవుళ్లాగా ఒక సేవకుల్లాగా ఉండి సాటి అంతగా శ్రమంలో కొండా పోతుంటే కష్టాల్లో ఉండబోతుంటే సైతాను వాళ్ళని అంత భయంకరంగా చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియదు అయినా సరే ఆయనకు బయలుప ఆయన చూసినప్పుడు ఆయన వాళ్ళ కోసం ప్రార్థించినాడు ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో ఎంతో మంది సేవకులు శ్రమలో ఉండబోతున్నారు కష్టాల్లో కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థిస్తున్నాం వాళ్ళ శ్రమల గురించి వాళ్ళ శ్రమ మన మనం ప్రార్థించగలుగుతున్నామా ప్రతి దశలో కాబట్టి ప్రభు చెప్తున్నక్కడ నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను నువ్వు స్థిరపరచాలా అంటే దేవుడు నిన్ను లేపిండు ఆ శ్రమల నుంచి వాటన్నిటి నుంచి దేవుడిని లేపిండు సైతాన్ని మీద పడకుండా వా దేవుడిని కాపాడి కాబట్టి నువ్వేం చేయాలా తిరిగి నీ సహోదరులను స్థిరపరచాలా అంటే నీ సహోదరులు అంటే ఎక్కడున్నారు వాళ్ళు సైతాన్ని బంధకాలు పట్టున్నారు సగం సక్తం సగం అబద్ధంలో ఉన్నారు ఈ లోకాతీతమైన జీవితంలో జీవిస్తున్నారు వాళ్ళంతా అలాంటి వాళ్ళ యుద్దకు వెళ్ళి నువ్వు ఆయన సువార్తలను ప్రకటించాలా వాళ్ళని నువ్వు స్థిరపరచాలా అది మన చూడండి మన అది మన ప్రభు ఏ రీతిగా చేసిండో చూడండి ఎపిల్ రాసిన పత్రికలో రెండున్నర తేమిది పదిహేడు వచ్చిన కావున ప్రజల పాపముకు పరిహారము కలుగుజేటకై ప్రజల పాపాలకు పరిహారం కలుగుజేటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అలా చూడండి అన్ని విషయములలో ఎందుకు చూడండి అన్ని విషయములో ప్రజల పాపాలకి పరిహారం కలుగుజేయటానికై అంటే ప్రతి ఒక్కరు పాపానికి పరిహారం ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందాలా వాడి పాపం నుంచి విడుదల పొందాలని దేవుని సంబంధమైన కార్యములలో కాబట్టి మనం చేసే ప్రతి కార్యం ఆయన ఆయన కార్యము కదా ఈ లోకంలో ఎన్నో కార్యాలు చేసుకుంటారు మనుషులు ఏదైతే చేసుకుంటుంటారు కానీ దేవుని సంబంధమైన కార్యములు మనం ఏం చేయాలంట ఆయన కార్యాలు చేసేటప్పుడు మనం మనకు కనికరం ఉండాలంట కనికరమును నమ్మకము ప్రధాన యాజకుడు ఆయన ఆయన కనికరం చూపించేవాడు నమ్మకంగా ఉన్నవాడు ప్రధాన యాజకుడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభు ఆయనే మెలికిసేదే మన ప్రభు ఆయన కాబట్టి మన మన కార్యములలో దేవుని సంబంధమైన కార్యంలో మనకు కనికరం ఉండాలా దేవుని మనుషుల పట్ల మనం ప్రేమ చూపించాలా కనికరం చూపించాలా తర్వాత నమ్మకం మంచి ప్రధాన యాజకుడిగా మనం తయారు కావాలా ఎందుకంటే ఇది మన ప్రభు ఆ రీతిగా చేసిండు ఆ రీతిగా ఆయన ఈ లోకంలోకి వచ్చిన కానించి ఆయన మరణించేంత వరకు ఎంతో నమ్మకం ఎంతో మంది కనికిరం చూపించండు కుష్టి వాళ్ళు గుడ్డి వాళ్ళ వాళ్ళందరి పట్ల ప్రేమ చూపించండు కనికరం చూపించిండు తర్వాత వాళ్ళందరినీ స్వస్థపరిచిండు వాళ్ళందరూ బాగు చేసిండు పాపాలకు పరిహారం ఇచ్చిండు స్వస్థతలు ఇచ్చిండు ఎన్నో చేసిండు అంత అలాంటి పరిచర్య మన ప్రభు చేసిండు కాబట్టి ఆ రీతిగా చేయాలని ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములు ఆయన మన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చి అంటే సహోదరులు మనలాగే మళ్లాంటి మామూలు మనిషిలాగానే అనేటి గొప్ప కార్యాలు మన ప్రభు చేయగలినాడు కేవలం విధేత కేవలం విధేత తండ్రి పట్ల విధేత తండ్రి పట్ల విధేత చూపించిన కుమారుడు తండ్రి కుమారుల బంధం వాళ్ళ బౌండింగ్ ఏ రీతిగా ఉంది ఏ రీతిగా ఆ రీతిగా మనకు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన సేవా జీవితంలో తండ్రి పట్ల మన ఆ రీతిగా విధేత చూపిస్తానువా మన దేవుడు మన తండ్రి పట్ల ఆ రీతికి విధేత చూపిస్తానువా అని ఎన్నో విషయాలు మనకి చూపించిన మాదిరిగా చూడండి తర్వాత తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక వారికి సాయం చేయగలబడై ఉన్నాడు కాబట్టి శ్రమ శ్రమలో ఆయన ఆయన శోధింపబడి కూడా చూడండి సాయం శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సాయం చేసే దేవుడు చూడండి ఆయన శోధింపబడుతున్నాడు శ్రమ కానీ శోధంలో ఉన్న కూడా విజయం ఇస్త సాయపడుతున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఏ రీతిగా ఇప్పుడు మన ప్రభువు నువ్వు శోధింపబడుతున్నా కానీ శోధంలో ఉన్న నువ్వు సాయం చేయాలా లేదా ఏం సాయం చేస్తామనో డబ్బులు ఇస్తే సరిపోతుందా సాయం చేయటం అంటే దేవుని వాక్యం ఆ శోధం నుంచి ఎట్లా తప్పించుకోవాలా ఆ శోధం నుంచి ఎట్లా ప్రభులకు రావాలా అనేది నువ్వు ఎంత శోధలు ఉన్నా కానీ నువ్వు ఎంత శ్రమానుభించినా కానీ ఆ శ్రమ నేనే శ్రమానుభిస్తా నేనే నాదే చేసుకోలేకపోతున్నా ఇంకేం చేయాలని చెప్పి ఆయన వీలేదు ఆయన శోధింపబడి కూడా ఆ శోధింపబడే వారికి శ్రమ పొందే వాళ్ళకి ఆయన సాయం సాయం చేసేవాడుగా ఉన్నాడు ఆయనే మన ప్రభు హల కాబట్టి మన సేవ జీవితంలో మన ప్రభు ఏ రీతిగా జీవించాడో ఈ లోకంలో అదే రీతిగా మనం కూడా ఆ రీతిగా ఉండాల కాబట్టి ఆ చూడండి ఎందుకు ఆ రీతిగా మనం చేసిందంటే చూడండి ఆయన ఒక విధానం చూస్తున్నాడు తండి చిత్తాన్ని తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించింది ఆయన తండ్రి దేవుడు మన తండ్రి చిత్తాన్ని సంకల్పాన్ని ఆయన కుమారుడిగా ఉండి అంగీకరించిన ఆయన కాబట్టి ఈరోజు మనం అంగీకరించగలమా తండ్రి చిత్తాన్ని నువ్వు కుమారుడుగా ఉన్న ఈరోజు కుమార్తెగా ఉన్న ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావా తండ్రి చిత్తాన్ని నీ సంకల్పని నెరవేరుస్తా ప్రవా అని ఆయన కొరకు మనం నిలబడ నిలబడగలమా మనం నిలబడాలా చూడండి చూడండి అదే కదా విధేయత అంటే చూడండి మనుషులంతా చూడండి మనం అంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసు ప్రభు ఇక్కడ ఇక్కడ చెప్తున్నక్కడ ఏం చెప్తున్నక్కడ దేవుని మార్గమే దేవుని సంకల్పం చూడండి ఆయన మార్గం సంకల్పమే ఎప్పుడు అతి శ్రేష్టమైంది చూడండి ఆ శ్రేష్టమైనదే మనము మనుషులకు ఇవ్వాలా అదే యేసుక్రీస్త నామం రక్షణ మార్గం మన ప్రభు అయినే మార్గము సత్యము జీవము అని ఆ శ్రేష్టమైన మార్గాన్ని ఆ సంకల్పాన్ని మనుషులకి మనం ఇవ్వాల చూడండి దాన్ని అంగీకరించడం వల్లే కొద్ది కాలం బాధ ఉంటుంది మనకి కదా ఆ విధేయతలు ఆ శ్రమలలో అంత ప్రయాసంలో మనం పోతున్నప్పుడు ఎన్నో శ్రమలు ఉంటాయి మనకి ఎంతో కాలం బాధలు ఉంటే కష్టం ఎన్నో వచ్చినా కానీ ఎక్కువ విధేయతతో మనం అంగీకరించిన వాళ్ళే ధనిలు అంత శ్రమలో కూడా ఆయనకు విధేత జపించి ఆయన ఆయన సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వాళ్ళే ధనిలు ఆయన కొరకు జీవించే వాళ్ళు అన్నట్టు కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు ఆయన కుంగిపోలేదు ఆయన మనలాంటి సహోదరులాగే శ్రమ అనిపించిన్నాయి మన ప్రభు కాబట్టి అలాంటి శ్రమలో మనం ఈ లోకంలో శ్రమలు మన ప్రభు కొరకు ఆ శ్రమలో కూడా మనం ఏ విధంగా నేర్చుకొని ప్రభు పట్ల అనితి అనేది మన ప్రభు ఈరోజు మనకి జ్ఞాపం చేస్తుంది చూడండి విధిత నేర్చుకోండి చూడండి ఆ విధానంలో మనం పోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే యషయ గ్రంథం యాభై అధ్యాయము ఐదో వచనంలో ఇక్కడ ఒక వాక్యం రాయబడింది చూడండి మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను మన దోషముల బట్టి నలగొట్టబడేను మన సమాధానమైన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అలా ఇక్కడ మనం ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మన అతిక్రమములు బట్టి మన ప్రభు గాయపరచబడి కదా ఆయన మన పాపముల కొరకై మన దోషముల కొరకై ఆయన గాయపరచబడి కదా ఆయన ఆయన గాయపరచబడిండు మన దోషం బట్టి నల్లగొట్టబడి ఇవన్నీ మనం మన మనం అనుభవించేలాంటి శిక్ష కానీ ఆయన అనుభవించిండు మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది చూడండి మనకు సమాధానం లేదు భయంకరంగా జీవించే వాళ్ళు ఆయన శిక్ష మన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన గాయాల చేత స్వస్థత ఉంది కాబట్టి ఇది మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటూ ఒకవేళ ఈ ఈ స్థానంలో నువ్వు నువ్వు ఆ రీతిగా మనం చేయగలమా మనం మన మనం ఎంత భయంకరంగా ఉన్నాం ఆ రీతిగా ఎన్ని శ్రమం ఇచ్చినా కానీ ఎంతోమంది మీద నేరాలు మోపినా కానీ ఎంతోమంది నేను గాయపరిచినా కానీ ఎంతోమంది నువ్వు ఎంత చేసినా కానీ నువ్వు ఆయన వల్లే నువ్వు జీవించగలవా మనం జీవించగలమా ఆయన వల్లే వాటన్నిటిని మనం భరించగలమా అటన్నిటిని ఆయన సెలువులో భరించండు వాటన్నిటి మీద విజయం పొందిండు ఆ విజయాన్ని మనకిచ్చిండు కాబట్టి మనకు కూడా ఇలాంటి శ్రమలు వస్తాయి ఆయన పొందిన శ్రమలు మనం పొందలే కానీ వాటన్నిటి మీద ఆయన విజయం పొందిండు కాబట్టి ఆ విజయము అది నువ్వు ఆ రీతిగా నువ్వు అర్థం చేసుకోవాలా ఆ స్థానంలో ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం ఏ రీతిగా విజయత చూపిస్తాం తండ్రికి మన ప్రభుకి చూడండి మనం అందరము గొరెల మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవలు కలిగే తొలగను ఎహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను చూడండి ఆయన మన దోషములు మన అప మన జీవితం మన పాప జీవితం అంతా ఆయన మీద మోసి మోసింది మనం అంత త్రోవ తప్పిన గొరెల్పి గొరెల్లాగా అయిపోయాను ఎక్కడ పెడితే మనం ఉన్నాం అలాంటి వాళ్ళని మనం దేవుడు ఏం ప్రతి వాడు తనకి ఇష్టమైన పోతుంటే దేవుడు ఏం చేసిండు వాళ్ళందరినీ సమకూర్చాలని అలందర ఆయన ఆయన ప్రేమలోకి ఆయన రక్షణలోకి రావాలని మన మన దోషాలందరి దోషము ఆయన మీద మోపిండు ఆయన భరించి ఆయన కుమారుడు భరించి ఇవన్నీ భరించింది ఆయన కుమారుని లోకాన్ని పంపించింది మన కొరకు అవన్నిటిని భరించింది ఆయన మనకు విడుదల కల్పించిండు తర్వాత అతడు దౌర్జన్యం నొందను బాధింపబడి అతడు నోరు తెరవలేదు ఎంత బాధ అందించినా కానీ మన ప్రభు ఒక్క మాట కూడా పలకలే ఆయన పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు ఆయన భయంకరంగా విమేసిండు బుద్ధిండు కొట్టిండు భయంకరం కానీ ఒక్క మాట కూడా మనం మాట్లాడలేదు అదే కదా క్రీస్తుదలిన మనసు అంటే కాబట్టి మనం ఆ రీతిగా ఉండగలమా మన ప్రభులాగా ఆ రీతిగా ఉంటేనే ఆ రీతిగా ఉంటేనే మనం చూపించినట్టు మన ప్రభుకి ఎందుకంటే అలాంటి శ్రమలో మనకు వస్తే మనం ఏ రీతిగా ఇదైతే చూపిస్తాం అలాంటి శ్రమ నీకు వచ్చిందనుకో నిన్నే అందరూ సమాజం అందులో తీసుకొని నిన్ను కొరడలతో కొట్టించి నీ మీద ఉమ్మి వేసి నిన్ను చిత్రహింసలు నిన్ను పెట్టిండ్రు ఆయనలాగా ఆ క్షణం మన ప్రభు ఏం ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా ఉండగలమా ఉండాలి కదా ఈ లోకం మిమ్మల్ని నా నామం నిమితి మిమ్మల్ని అన్ని జన్లతో ఈడ్చుకోకపోతా అన్నారు అంత వరకు సహించి వాడే రక్షింపబడ్డాన్నారు చూడండి ఇవన్నీ ప్రభు చెప్పిండు ఇవి నెరవేరితే టైంకు మనం వచ్చేసిన దగ్గర పడ్డావు కాబట్టి మన ఆత్మ జీతాన్ని ఆత్మీయ జీతాన్ని ఏ రీతిలో మెరుగుపరచుకోవాలా మనం ఆత్మలో బలపడాలా శరీరంలో ఉంటే నీకు ఇవన్నీ బలహీతలు ఉంటాయి నువ్వు శరీరంలో ఉంటే ఇవన్నీ భరించలేవు నువ్వు శరీరంగా జీవిస్తే ఇవన్నీ మనం అంతగా చేయలేవు కానీ ఆత్మలో నువ్వు జీవిస్తేనే నువ్వు ఆయనలాగా జీవిస్తేనే వాటన్నిటిను భరించగలవు భరించేది నువ్వు కాదు నీ పతి శ్రమలో ఆయన నీతో పాటు ఉన్నాడు ఆయన సహకారిగా ఉన్నాడు నువ్వు ఎక్కడ సేవకి వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ ఆయన నీతో పాటు ఉన్నాడు నువ్వు శ్రమ అనిపిస్తున్నావు అంటే నీకంటే ముందు ఆయన శ్రమ అనిపిస్తున్నాడు ఆ శ్రమంలో కూడా దేవుడు నీకు పాలు ఆయన ఆయన ఆయన పాలు పంచుకుంటాడు ఈ శ్రమను కూడా మరి నువ్వెక్కడ శ్రమ పొందుతున్నావు చూడండి మనం ఆ అర్థం చేసుకోవాల వాక్యం ఆ రీతిగా అర్థం చేసుకుంటేనే మనం ప్రభులాగా మనం జీవించగలం ఆయనలాగా ప్రయాసపడగలం మనం చూడండి ఒక్క మాట కూడా తెలియలే గొర్రె ఆ బొచ్చు కత్తిరించుకున్న వాడిని ఎదుట ఆ గొర్రె పిల్ల ఎట్ట మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడలేదు అన్యాయపు తీర్పు పొందింది చూడండి జనుల అతిక్రమను బట్టి మొత్తబడి ఆయన ఎంతో కానీ ఇక్కడ మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చూడండి అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడిను అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిను కదా నా జనుల అతిక్రమం అంటే దేవుని బిడల కోసం అతిక్రమల కోసం ఆయన ఆయన మొత్తపడి ఆయన మరణించాల్సి వచ్చింది కుమారుడు తండ్రి కుమారుని పంపించిండు నా నా నిమిత్తం నువ్వు భరించాల్సింది నా కుమారుడు ఈ లోకానికి ఆయన పంపించిండు అన్నిటినీ ఆయన భరించిండు మొత్తబడి మన దోషములు మన అతిక్రమములు అన్నిటినీ ఆయన భరించండు ఆయన అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన వాక్యం ఏంటంటే సజీవుల సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను అయినను అతని తరము వారిలో ఈ సంగతిని ఆలోచించిన వారెవరు నువ్వు ఆలోచిస్తున్నావు ఐరోజ్ ఆయన శ్రమని ఆయన ఏ రీతిగా తన తన సేవ జీవితంలో నెరవేర్చుకున్నాడు ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి మన ప్రభు నుంచి ఆయన అంతగా శ్రమ పొందిడు తన్ని చిత్తానికి విధేత చూపించాడు ఆయన ఇక చివరికి వచ్చే వాళ్ళకి అతని తరము వారిలో ఈ సంగతిని ఆలోచించిన వారు ఎవరు ఎవరన్నా ఆలోచిస్తుందా ఎవరన్నా ఆయన ఏ రీతిగా ఆయన సేవ చేసిండు ఏ రీతిగా తండ్రి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చండు ఈరోజు నేను కూడా ఆ రీతిగా నెరవేర్చాలా నా తండ్రి చిత్తాన్ని అనేది ఎవరన్నా ఆలోచించగలతారనా ఆయన తరంలో నువ్వు ఆయన ఆయన ఆయన బిడలలో నువ్వు నువ్వు ఆలోచించాలి ఈరోజు మనం ఆలోచించాలి ఈరోజు మనం ఆలోచించి మనం ఏం చేయాల మనం ఆలోచించి మనం ఏం చేయాల చూడండి అనేకులను పాపకు చెప్తున్న వాళ్ళందరినీ ఆయన సంతకు నడిపించాలా ఆయన నామములను స్వీకరించేలాగా మనం అందరం వాళ్ళని ఆయన చెందుకు మనం నడిపించాల చూడండి ఏ రీతిగా అన్నప్పుడు ఇక్కడ చూడండి యోహోన్సు వత పదకొండు అది యాభై యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకును మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకును సావనైన్నాడని ప్రవచించను ఒక ప్రవచనం అక్కడ చెప్పబడుతుంది యేసు ప్రభు ఆ జనమ కొరకే కాదు ఆ జనం కొరకే కాకుండా చెదరిపోయిన దేవుని బిడలకు వాళ్ళందరినీ సమకూర్చాలంటే రెండు గుంపులు కనిపిస్తున్నాయి కదా ప్రభు కదా బయట ఒక మందు ఉంది లోపల ఒక మందు ఉంది కాబట్టి అనిలుకు మన చెప్పాలా రక్షణ బొందిన వాళ్ళకు చెప్పాలా రెండు భారాలు దేవుడు మనకి అనుగ్రహించినాడు కాబట్టి అందుకు ఆయన మరణించాల్సి వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా దేవుడు చెప్పినా నాకు ఒక మందు ఉంది ఏరొక మంది రెండు మందు ఒకటే కావాలి కాపురి ఒకటే కావాలి మరి ఆ మందలన్నిటి ఎవరు తోలుకొని రావాలా నువ్వు నేనే రావాలి కదా కాబట్టి నువ్వు తోలుకొని రావాలంటే మనం ఏం చేయాలా మీదేతో చూపించాలి కదా పేతుతో అంటాడు పేతుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు ఖాయమనడు అవును ప్రే పేతుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు మేపమనడు గొరెలకు ఖాయమనడు గొర్రెల మేపమనడు ఈ రోజు క్రైస్తవులు కాస్తున్నారు ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ గొర్రెలను మేపుతలేరు మేపమని చెప్పింది కదా అంటే వాటిని పోషించాలి కదా మనం వాటికి ఆత్మీయమైన ఆహారాన్ని వాళ్ళకి పోషించాలా శారీరకమైన ఆహారం కూడా మనం పోషించాలా అదే కదా మెలకు స్థితికి ఒక రమ్మంటే ఒకటి మనం పోషించాలా తర్వాత వాటిని కాపాడాలా కాయాలా చూడండి వాటి అంది అందుకోసం మనం ఈ లోకంలోకి వచ్చి ఆయన ఆయన ఆయన మన మన ప్రభువు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నీ సేవా జీవితం కూడా ఆ రీతిగా విధేత చూపించి తండ్రి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చాలా అలా చూడండి కేతు పత్రిక మూడో పద్దెనిమిదవ చంద్రంలో ఏల అనగా దేవుని ఎద్దకు తెచ్చుటకు మనందరినీ దేవుని ఎద్దకి అంటే తండ్రి ఎద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడిండు చూడండి అనీతి మంతులైన మన నీతి మంతులైన ఏసయ మన ప్రభువు చూడండి శరీర విషయంలో చంపబడి మన కొరకు చనిపోయిండు ఆయన అంటే మన పాపంలో కొరకు ఆయన చనిపోయిండు నీతిమంతులైన దేవుడు మన కొరకు చనిపోయిండు కాబట్టి ఎందుకు ఎందుకు నీతిమంతుల రక్తంలోనే పాప క్షమాపణ కాబట్టి ఆయన రక్తం కారిస్తేనే పాప క్షమాపణ కాబట్టి ఆయన దేవునితో తేవాలని ఆయనే బలిగా అయిపోయినాడు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో అట్ట త్యాగం చేసుకోగలమా చూడండి ఒక కొవ్వొత్తి ఉంటుంది కొవ్వొత్తి ఎలిగిస్తే మనుషులందరికీ వెలిగిస్తూ ఉంటుంది అది ఏం చేస్తుంది ఆ కొవ్వొత్తి ఎలిగే కొంది ఎలిగే అది కరిగిపోతూనే ఉంటే అది ఆరిపోతుంది చూడండి ఏ రీతిగా ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరికి వెలుగునిస్తూనే ఉండాలా నువ్వు కరిగిపోతూనే ఉంటే నీకు శ్రమ ఉంటది అది కాల్తూ ఉంటుంది కదా కాలుతున్నప్పుడు అది అది మండుతో ఉంటది కాని కాల్తూ ఉంటది కానీ ఆ శ్రమలో కూడా అనేకులకు వెలుగుని మన ప్రభు మన ప్రభు ఆ వెలుగు ఆ వెలుగును మనకిచ్చింది చీకట్టు ఉన్న మనలకి దేవుడు ఆ వెలుగు ఇచ్చింది ఆయన ఆయనే హరివిపెడి తన జీవితాన్ని త్యాగం చేసుకుని మన కొరకు తన కుమారుడిని మన కొరకు ఇచ్చింది ఆయన ఎందుకు తంది ఎత్తుకు రావాలని సమకూర్చాలని కాబట్టి ఈరోజు నువ్వు కుమారుడుగా నేను కుమారుడుగా ఉన్నప్పుడు తంది ఎత్తుకు అనేకులు తేవడానికి నీ రీతిగా ను త్యాగం చేసుకోగలవా నువ్వు ఆ రీతిగా సంపూర్ణాన్ని సమర్పించుకోడానికి విధేత చూపించగలవా మనం చూపించాలా అని వాక్యం చెప్తున్నాడా కాబట్టి ఏ రీతిగా చూపించాలా చూడండి ఆత్మ విషయంలో బ్రతికింపబడి చనిపోయింది ఆయన ఆత్మలో బ్రతికింపబడి ఆయన చనిపోయి తిరుగులేసిండు మనం కూడా పాపంలో ఉన్న వాళ్ళంతా ఎప్పుడైతే మనం మారుమనిసి పొందిన రక్షణ పొందినో పాపంలో నుంచి మనం అంతా చనిపోయి తిరిగి లేసి ఆత్మలో మనం జీవిస్తున్నాం ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపి నువ్వు శరీరంలో లేవు ఇప్పుడు ఆత్మను నువ్వు శరీరంలో ఉన్న ఈ లోకంలో కానీ నువ్వు ఆత్మలో ఉన్నవు నువ్వు ఎప్పుడైతే ను మరణించి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ నువ్వు పాల్గొనతో నువ్వు ఆత్మలో జీవించేవాడు ఆత్మను బ్రతికింపబడి కాబట్టి పాపమన విషయంలో ఒక్కసారి శ్రమ కాబట్టి ఆయన ఒక్కసారే శ్రమ అది ముగించేసి ఆ పని కాబట్టి నువ్వేం చేయాలా ఆ ముగించిన పనిని నువ్వేం చేయాలా ఆయన ఏ రీతిగా దాని దానికి సంబంధించిన ఆయన మరణం భూస్థాపన పునరుద్ధం ఆయన సెలవు మనం దేనికి అనేది నువ్వేం చేయాలా అక్కడి నుంచి నువ్వు తీసుకొని అనేకులు ప్రకటించి అనేకులు ఆ శిలువ దగ్గరికి నువ్వు తీసుకొని రావాలా నువ్వు ఆత్మరూపిగా నువ్వు మారాలా నువ్వు ఆత్మ నువ్వు మారాలంటే నువ్వు ఏ రీతిగా సేవను నువ్వు చేయగలలో ఇక రెండు వాక్యాల నుంచి నువ్వు ముగించేస్తా మన సేవ ఏ రీతిగా ఉండాలా నువ్వు ఆ రీతిగా జీవితం జీవిస్తే దేవుడు నిన్ను రక్షణ నడిపించండు నిన్ను నీతి చేసిండు ఆ విధేయత నుంచి దేవుడిని నీకు విధేయతలకు నీ జీవితాన్ని దేవుడు మార్చిండు ఎన్నో విషయాలు దేవుడికి ఇచ్చిండు కానీ ఇక్కడ చూస్తే రోమిలు రాసిన పత్రిక ఐదవ దేని పండవచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను చూడండి ఒక్క మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము ఈ లోకంలోకి వచ్చేసింది పాపం ద్వారా వచ్చే జీవితం మరణము ఈ లోకంలోకి వచ్చింది ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సమా సంప్రాప్తియను సంప్రాప్తి ఆయను అంటే అది అందరి ద్వారా వ్యాపించింది అందరి ద్వారా వ్యాపించిందంట ఒక్కడి ద్వారా ఒక్కొక్కడికి వైరస్ వచ్చింది అనుకో వైరస్ వచ్చినప్పుడు మొత్తం మధ్యలో పది మంది మధ్యలో ఉంటే ఈ వైరస్ వాడికి కూడా జరుగుతుంది పాపం కూడా అంతే ఒక వైరస్ లాగా వ్యాపించింది ఒక్కడేసిన పాపం వల్ల వాడు ఎక్కడ తగిలించుకొని వచ్చిన వైరస్ ఎక్కడున్నా తీసుకొచ్చిండు అందరు తగిలించండు అందరూ వైరస్ బాధ్యపడినారు కాబట్టి ప్రకృతి సమర్థం చేసుకోవాల ఆత్మీయ దశలో ఆద్ అతిక్రమం వల్ల పాపం వల్ల అవ్వాదం చేసిన ఒక పాపం వల్ల అది అందరి మీదకి వచ్చింది అవిధేయత కాబట్టి వాటన్నిటి ద్వారా మన ప్రవ్య ఈ లోకానికి వచ్చి అవిధేయత నుంచి అందరినీ విధేయతకి నడిపించాడు పాపం నుంచి మరణంలో నుంచి శాపంలో నుంచి అందరినీ నిత్య జీవిలోకి కానీ ఇప్పుడు నువ్వేం నేర్చుకుంటున్నావు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి ఇక్కడ ఉంది వాకింగ్ చూడండి పత్రిక ఐదో అర్థం పంతొమ్మిదో వచ్చిన ఒకని మనిషిని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో చూడండి ఒకని అవిధేత వల్ల ఎంతో మంది పాపంలో పడిపోయినారు ఒక్కడ చేసిన పాపానికి అందరు పాపంలో పడి అవిధేతలో పడిపోయినారు పాపంలో పడిపోయినారు ఒక్కడ చేసిన ఆజ్ఞ అతిక్రమానికి అందరు పాపంలో పడిపోయినారు అయితే చూడండి అలాగే చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకొని అలాగే ఒకని విధేత వలన అనేకుల నీతి మంతులుగా చేయబడదురు చూడండి ఒక ఒక్కడి ద్వారా పాపం మీ లోకంలోకి వచ్చి ఆ ఒక్కడి ద్వారానే అందరూ నీతి మంతులుగా ఆ ఒక్కడే ఏసీ మన ప్రభు మన ప్రవ్వే ఈ లోకానికి వచ్చి మనందరినీ పాపంలో నుంచి విముక్తి కలిగించండు పాప క్షమాపణించండు ఆయన మరణించండు తండ్రికి విధేత చూపించి ఆయన సంకల్పాన్ని ఆయన ఆయన ఆ భార ఆ భారాన్ని ఆయన ఆ పాత్రని తాగి మనకి విముక్తి కలిగించండు ఉగ్రత నుంచి మనందరినీ తప్పించిండు కాబట్టి ఈ రోజు నువ్వు నువ్వు ఒక్కడివి ఏం చేయాలా పాపంలోని వాళ్ళందరినీ నువ్వు విధేత చూపిస్తే తండ్రి చిత్తానికి మన ప్రవ్వు ఈ లోకంలో ఎట్లా విధేత చూపించి ఆకాశ అది భరించండు అనేక రక్షణలకు కారకుడు అయినాడు ఆ రీతిగానే ఆయన నామం పట్టుకున్న నీవు ఆయన వాక్యాన్ని ఆయన సత్యం బయలుపరిచబడినని నీకు ఆ సత్యాన్ని పట్టుకొని అనేకుల్ని పాపంలో నుంచి శాపంలో నుంచి ఆయన చెంతకు నువ్వు నడిపించాలా నేను ఒక్కడి చెప్పడానికి వీలేదు నువ్వు ఒక్కడివే వారిలో ఒంటనే వాడు వాక్యం ఉంది కాబట్టి ఆ రీతిగా నువ్వు విధేత నీ ద్వారా దేవుడు అనేకుల్ని నీతి చేస్తారు అంటే నీ ద్వారా అనేకుల రక్షణలకు వస్తారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చబడతారు కాబట్టి అలాంటి త్యాగపూరితమైన జీవితం అలాంటి సాక్రిఫైజు సంపూర్ణంగా ఆయన కొరకు మనం సమర్పించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా ఎందుకంటే ఏహెచ్కల్ గ్రంథం మనం చూస్తాం అక్కడ దేవుడు చెప్తాడు అక్కడ ప్రవక్తకి ఆ గ్రంథం చుట్టి తీసుకొని తినమనడు అక్కడ ఆ గ్రంథం చూస్తే లోపట బయట మహావిలాపములు మనో దుఃఖములు రాసిపెట్టున్నాయి కాబట్టి తీర్పులు అవన్నీ ఆయన తీర్పుని లోకంలో రాబే కాబట్టి ఆయన తీర్పులు ఆయన ఆయన తీసుకున్నాడు ఆహారం తీసుకోమన్నాడు తర్వాత తీసుకొని పోయి నా ప్రజలని ఇస్రాలు ఇద్దరికి వెళ్ళి ప్రకటించమన్నాడు కాబట్టి మనం ఆయన సత్యాన్ని ఆయన వాక్యాన్ని తీసుకొని ఈ లోకంలో రాబోయే ఉపదవాన్ని ఈ లోకం ఉగ్రత రాబోతుంది ఇప్పటిన్న మీ జీతాలు మార్చుకోండి ప్రభుత్వం తకి రాండి అని నువ్వు అనేకులు ప్రకటిస్తే అది నువ్వు ఆ భారాన్ని నువ్వు తీసుకోవాలా మనో దుఃఖములు మనోవేదలతో ఉంది అది సరే ఆయన తినడు చేతిగా ఉంది తర్వాత తీయక కూడా కాబట్టి అలాంటి భారపరితమైన అలాంటి భారాన్ని నువ్వు చేయగలవా అలాంటి ఇదైతే నువ్వు చూపించగలవా తండ్రి పట్ల ఆయన చూపించిండు ఆ గిరిలోనే తాగిండు కాబట్టి ఇప్పుడు నువ్వు తాగాల్సిందేంది నువ్వు నువ్వు అరితిగా తాగాల్సిందేంది ఆయన సత్యం ఆయన సత్యాన్ని నువ్వు తీసుకొని అది నీ హృదయంలో నింపుకొని మనుషులకు దాన్ని ప్రకటించాలా అప్పుడు పాపకు విముక్తి కలిగిస్తూ ఉంటారు ఆయన వాక్యం ఆయనే నువ్వు ఆయన దగ్గరికి అందరు నడిపించాలా అలాంటి సేవా జీవితం మనం చేయాలా అనేకులు ప్రపంచంతో నడిపించాలా ఎందుకంటే ఆయన రాకడ బహు త్వరగంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా ఎందుకంటే ఎన్ని టైంలో మనం ఉంటున్నాం ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇప్పుడు శ్రమల కాలం ఆరంభమైపోయింది హేతువాతులు భయంకరంగా మన మీద శ్రమలు పొందుతాయి కానీ అంతవరకు సహించి వాడే రక్షింపబోడాలని మన ప్రభు చెప్పిండు కాబట్టి చివరి వరకు మనం ఆయన కొరకు జీవించాలా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మన ప్రభు విధేత జపించాడు నువ్వు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం అంతా కూడా విధేత చూపించి ఆయన సంకల్పాన్ని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి అనేకులు ఆయన చెంతకు నడిపించాలా అనేకులు నీతివంతులైన దేవుని మార్గంలోకి ఆయనే మార్గం సత్యం జీవంలోకి మనము నడిపించి ఆయన కొరకు రోషం కలిగి మన ఈ జీవిస్తూ అనేకులు ఆయన చెంతకు నడిపించాలా అలాంటి కృప అలాంటి కని ప్రేమ మన హృదయంలో కుమ్మరించాలని అలాంటి సేవ మనం అందరం చేసి ఆయనకి విధేత చూపించి ముందుకు పోవాలని చిన్నగా ప్రార్థన చేసినాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచే కాపానో ప్రవ్వ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని తండ్రి ఎస్ఐ అనేకే వందనాల్ నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగును కాక తండ్రి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రాభ తండ్రి మీ పట్ల మీకు విధేయత చూపించాలా ప్రభావ మీ కుమార్ లోకంలోకి వచ్చి ఏ రీతిగా మీకు విధేయత చూపించిండో మీ కుమారుల మీద కూడా ప్రభు ఆ రీతి విధేత మీ సంకల్ప నెరవేర్చాలా ప్రతి శ్రమలో ప్రభావ మీరు ఏ రీతిగా జయించినారో ఆ రీతిగా మేము కూడా జయించాలా ప్రభావ తండ్రి మీరు మాకు సాయం చేస్తున్నారు ఆ సాయం సాయం ఆ సాయం మాకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తాం రానబెడ త్వరగా మీరు నడిపించి ఎవరైతే రాయో అందరూ మీరు ఆస్వాదించండి నూతనగా అభిషేకించి మీ కొరకు సాక్షన్లు పెట్టుకొని మీ రాకు మళ్ళీ అందరినీ సిద్ధపరచుకోమని వాక్యందరూ మాతో మాట్లాడిన ప్రభావం నీకు వందలైనా మాలో తొలగించిన ప్రభావ వాళ్ళు ఇంకేమైనా ఆయాస్కరమైన జీవితం ఉంటే తొలగించని ప్రభావ ఈ క్షణం మేము ఒప్పుకుంటున్నాం ప్రావా ఆయన మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం ఓ ప్రభావ మీరు ఏ రీతిగా విధేత జపించిందో ఆ రీతిగా మీకు మేము విధేత చూపించాలా ప్రాభ అలాంటి సేవా జీవితం అలాంటి ఆత్మీయమైన జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిష్టం ప్రభావ మీరే మాకు సాయకులైనా ఈ శ్రమలన్నింటిలో మాకు జయించే శక్తిని ఆ శక్తిని మీరు మాకు అనుగ్రించండి వాటన్నింటినీ ఒత్తిళ్లు భరించి ప్రవ అటన్నిటి షేధించుకునే ప్రవ్వ మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలా ఇన్ని సమయంలు ఇచ్చినా కానీ ప్రాభ దుష్టుడు ఎంత శోధించినా కానీ ప్రాభ మేము ముందుకు పోవాలా సంపూర్ణటుకు మీరు సాగిపోవాలా అనేకులకు మీకు నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాలా ప్రాభ అలాంటి సేవా నడిపించి మీరు ఆఖరికి మనందరూ వైరస్ బాధితులందరినీ స్వస్థపచ్చని సందర్శకాన్ని కూడా మీరు తాకండి ప్రాభ మంచి ఆ దయచేయండి అన్నవారు ఇంకా అన్న కుటుంబం చూసి అకీకం చేసి మీ దయచేసి ఫ్యూచర్ వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ బ్లెస్సేసి మీకు శాసన పెట్టుకోవాలి ఇస్తారు మీ దయచేయండి గొప్ప దేవానికి వందాలిసయ్య గొప్ప దేవన తండ్రి మీ ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరు మీరు ఆశ్రయిదించండి మనో వారి కుటుంబంలో మీరు దీవించి ఆశ్రదించండి నూతనగా అభిషేకించిన ప్రభావత తన హృదయవాంఛి మీరు తీర్చండి పరిశుధాత్మత ఇంకా బలంగా నింప శిస్థర్ మంచి ఆరోగ్యం దయచేయండి మీ కొరకు శాసన పెట్టుకోండి తన సేవా జీవితం ఇంకా అనేక చోట్ల అనేక చోట్ల వెళ్ళి మీ సకల జల్లులకు స్వార్థ ప్రకటించాలా అంటే బలమైన సాధనంగా శిథర్ పేద మీరు వాడుకొని స్వస్థత దయచేసి ఆరోగ్యం దయచేసి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆకు సిద్ధపర్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుధ తండ్రి ఆ ఈ పత్రికయండి మీ ఆత్మధర ప్రభాహ రాయండి ఉద్యమంలో రాయండి అలా నాది తలంపులో భద్రపత్రి మాల ఉద్యమంలో ఫలింపించండి నాదివాడ సమీపం ఉంది జయించాని శక్తి జ్ఞానం చేయించని నాదివా ముందు సాగిపోవాలా ఇశ్వ ప్రభావానికి గొప్ప జనం కరికరించని ఆత్మ తెరి జ్ఞానం చేసి సరస్వతిని వైరస్ బురా ముట్టి తాకి స్వచ్ఛపరిచే ఆరోగ్యం దచ్చని వ్యాక్సిన్ నుంచి రక్తం పోషని ఎవరు విహారించకుండా కాచి కాపాడే వాళ్ళ రక్షణ తెచ్చని కేందని తాకండి కుటుంబంలో నెమ్మది శాంతి చేసి చిన్నపిల్లలు పెద్దలు సేవ చేసి సాధించని వాళ్ళ పని పాటలు మీతో ఉండి కుటుంబంలో మీతో ఉండి హళది అనాదివానికి శుద్ధం చేస్తాం అన్నా ముట్టని తాకండి ఆరోగ్యం బలం తెచ్చని అక్క సేవలు నడిపించి బలంగా వాడుకోండి పిల్లలు దీవించి ఆశీర్వాద దీతం నెరవేర్చండి బలపరిచే పిల్లలతో ఉండి ఆ చక్రో ఇబ్బరి ముట్టని తాకి పనులు జ్ఞానం తెలియచని ఆయన చిత్తాన్ని ప్రాణికి నెరవేర్చుకోండి నా దివాణి స్వతంత్ర భార్య సుందారం కలిగించేసి నీ ఆత్మ బలంతో నింపి ఇంతవరకు నడిపిన ఉందాలి ఇంత ముందు కొడుకు హళలి అన్ని చేతిలో మాకు బలవంతులు చేయండి బలవంతు మీరేసే ప్రభ యార్థ ప్రీతి కలిసి సేవ చేసి ఇంకా హైర్ సెకండరీ ప్రభ సంపూర్ణ ప్రభ హళలి రోషం పరోచం జీవితాన్ని సాయం చేసి ఇంతవరకు నడిపించను ఇంతకు ముందు మీరే నడిపించి సహాయకాల నుండి సైత నాటకాలకి దేవాలు కాల్చి రాణిబిడ్డలు జీవించి ఆశ్రమాలు జీవించి మీరే మహింపున మన ఈశ్వరం మన ప్రభు ఏవ ప్రభు కృప ఆ సిల్వలో చూపించిన కృపా మహాకృప అలాగే మన ఏపీఎం కుటుంబంకు మన కుటుంబం మా కుటుంబంకు వైర పరిపది బిడ్డలకు దోని కృపా సదాకాలం మనందరితో ఉండు కామీన్ మేన్ బ్రదర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్ పేరులో పార్టిసిపేట్ చేసి